ఇది మీకు ఈ హ్యూమన్ రిలేషన్స్లో మీకు కనపడుతుంది ఇప్పుడు భర్త భార్య ఉండాలనుకోండి భర్త యొక్క సుఖ దుఃఖాలని భార్య తన సుఖ దుఃఖాలుగా అనుభవి అనుభవంకి వస్తుంది ఆమెకు వీరి సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలు అనుభూతి కలుగుతుంది కొంతమంది భార్యలు ఉంటారు టచ్ మీ నాట్ టచ్ ఒక ఫ్లవర్ ఉంటుంది ఫ్లవర్ టచ్ మీ నాట్ అలా ఉంటారు అంటే అది నీ ఉద్యోగం నీ నీ జాబు నీ ఉద్యోగం గురించి వచ్చుకో నీ డబ్బును సంపాదించుకో ఇంట్లో కావలసింది తీసుకొచ్చుకోవాలి నీ సుఖదు నీని నన్ను అడగద్దు నీ అత నీ తల్లిదండ్రుల గురించి నాతో మాట్లాడద్దు యూ స్ట్రగుల్ మీ మీ నాన్నగారికి డబ్బు తక్కువైతే ఏదో ఏడు నీ తంత్రాలు నువ్వు టచ్ నేనా అలా ఉంటారు టచ్ నేనా అలా అది దట్ ఈజ్ సెన్స్ ఆఫ్ సెపరేషన్ ఇలా కలిసిపోతుంటారు మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది బట్ ప్రేమ అనేది ఉండదు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి నీ సుఖము నా సుఖమే నీ దుఃఖము నా దుఃఖమే ఇది ఏ సెంటిమెంట్ నో ఇది ఈజ్ నాట్ ఏ సెంటిమెంట్ ఇది ఈ మచ్ డీపర్ లేట్ ఎవరు కలుస్తున్నారు డెప్త్ ఇన్ మై ఎగ్జిస్టెన్స్ యూఆర్ ఇంప్లూవ్ చేయడం అది వాళ్ళు చెప్పలేకపోవచ్చు ఆ మాట I will tell you about shakura, that unconsciously, they include you in their existence. Adhidhaṁyāne itaral shakurukhādhama shakurukhādhama shakurukhādhama. We include like that. So, it can go beyond family also. Uccelli idealized, some time. Idealized. What is your kolamo, matamo, idealika and the petrometri? Why do you think? I am not allowed to understand. ఇప్పుడు ఇరాన్ లో ఇరాక్ లో ముస్లిమ్స్కి బాంబులు అవి పడి వాడు చచ్చిపోతే ఢిల్లీలో యూ హ్యావ్ డన్ ఇరాక్ లో ముస్లిమ్స్ మీద బాంబులు పడ్డాయి బాగ్దాద్ బాంబు చేశారు కూడా అమెరికా వాళ్ళకి పని పడ్డలేదు వీళ్ళు బాగ్దాద్ మీద బాంబులు వేస్తారు దేశ్ లెవెల్ వెళ్తారు బాంబులు వేస్తారు వాళ్ళు చిన్నప్పుడు కట్టిపోతుంది కాదు మీకు ధైర్య ఉంటారు అంటారు వాడు వస్తాడు పైన బాంబు పడేసిపోతాడు వీళ్ళు వేయమని పోతారు అలాగే మిలియన్ ఇరాక్ తీసుకుపోతారు అలా వర్ష పెట్టిపోయారు పోతుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ కూడా ధర్నా చేశారు ఇండియా ఫుడ్ ప్రొటెస్ట్ అనేది డే ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దేర్ లాస్ అంటే ఏంటంటే మతపరమైన కమిట్మెంట్ ఇతరుల సుఖం మన సుఖం ఇతరుల దుఃఖం మన దుఃఖం దే ఇంక్లూడ్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్స్టర్స్ కాబట్టిట్ ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ ఇది కేవలం ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని మీరు అనుకోద్దు చాలా వెరీ ప్రాక్టికల్ మీరు ప్రేమించి చోట మీకు అనుభవం కలుగుతుంది ఎవరిని ప్రేమిస్తారో దర్సన్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ యువర్ లిసిస్టెన్ సపోజ్ యూ రీచ్ సకల ప్రాములు అది ఇన్క్లూడెడ్ ఇన్ మై లిసిస్టెంట్ ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మని ఏవా అనుపక్ష్య ఇక వస్తుంది సకల ప్రాణులు కూడా తన ఏమి సకల ప్రాణులు బుద్ధుడు తండ్రితో పాటుగా తండ్రి బుద్ధుని తండ్రితో శుద్ధోధనుగా తండ్రి ఈ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేస్తారు ఏ ఫెస్టివల్ అంటే ఏరువాక అంటారు అంటే కొత్త పంటల్ని ప్రారంభం దున్ని పంటలు వేసే ఫెస్టివల్ ఆ దున్నే ఫెస్టివల్ మనకి ఖరీఫ్ రబీతో గవర్నమెంట్ కూడా వాటిని చేస్తూ కదా వర్షాలు పడగానే అందరూ నాట్లు వేయటం దున్ని అలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో కొంత కరప్షన్ అయిపోతుంది మొత్తం మీద ఏదో కొద్దిగా ఇన్వాల్వ్ అవుతాడు కింగ్ శుద్ధోధనుడు అటువంటి ఫెస్టివల్ అంటే నాట్లు వేసే ఫెస్టివల్కి వెళ్తాడు వెళ్ళి సింబాలిక్గా దున్నుతాడు సింబాలిక్గా దున్నుతాడు రెండు నిమిషాలు ఇళ్ళ ఇళ్ళ దున్నుతాడు ఒకసారి మహారాజ్ ఆయన దున్నేటువంటి ఖాళీ బంగారుకు ఖాళీ ఉంటుంది దానికి ఎద్దులకి అలంకారాలు రాజుగారు కదా అని అలాగే అలంకారాలు చేస్తారు అందరూ వెయిట్ చేస్తారు ఈయన సింబాలిగ్గా మొదలు పెట్టారు దానికి ముందు వేద పండితులు మంత్రాలు అవే ఉంటాయి విఘ్నేశ్వరుడు పూజ ఇవన్నీ చేసి మంత్ర ఉచ్చారణ వేద ఘోషతో ఆయన సింబాలిగా దున్నుతాడు అంటే వెంటనే వందలు వేల మంది రైతులు తమ భూమిని దున్నడం ప్రారంభిస్తారు ఈయన విలేజ్ సెక్టర్ సెక్టర్ సెంటర్ బుద్ధుడు బుద్ధుడు తీసుకెళ్తాడు బుద్ధుడు రాజకుమారుడు భవిష్యత్తులో రాజు కావలసిన వాడు అతనితో పాటు వెళ్తాడు అప్పుడు బుద్ధుడి కంట ఏది పడుతుందో తెలిసినా ఈ ఉత్సవమే అతన్ని కంటపడదు ఉత్సవం నడుస్తూ ఉంటుంది బాధ్యాలు భజంత్రిలు వేదఘోష మహారాజు గారికి సత్కారాలు రాజకుమారుడికి సత్కారము నడుస్తూ ఉంటాయి వీళ్ళు దున్నినప్పుడు అడుగున నేలలో దాగి ఉండే పురుగులు పైకి వస్తాయి ఆ పురుగుల్ని భక్షించడానికి పక్షులు ఎక్కడెక్కడ పక్షులు వస్తాయి ఆ పక్షులు ఆ రైతుల దున్నుతూ ఉంటే వెనకాలే పక్షులు వెళ్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా రైతులు వెనకాలే ఉంటాయి ఆ పురుగులను రక్షిస్తూ బుద్ధుడు హీ వాజ్ డీప్లీ మూవ్ బయట నేలలో బొరియలను తమ్ముకుని తమ బతు తాము బతుకుతున్న పురుగులని అప్రూవ్ చేసేది వాటిని పక్షులకు ఆహారంగా వేసేసి వాటితో మనకి సంబంధం లేదన్నట్టుగా అవి ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోతూ ఉంటాయి వాటి కలేబరాల్ని పక్షులు భక్షిస్తూ ఉంటాయి ఎంత హింస దొరుకుతుందే దీనికి వేదఘోష విఘ్నేశ్వర పూజ పండితులందరూ కలిపి దీనికేమో ముహూర్తం పెట్టడం తర్వాత మహారాజు స్వయంగా దాన్ని ఇనాగ్రేట్ చేయటం ఇది ఇంత హింస దీంట్లో ఉన్నది అని ఇప్పుడు బుద్ధుడు ఒక సూత్రాన్ని ప్రవచిస్తాడు ఎవరంటే ప్రతి ధర్మమునందు అధర్మము అంతర్హితంగా ఉంటుంది ధర్మం అనేది ఇండిపెండెంట్గా ఏమీ లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఇటు ధర్మానుష్ఠానము కాదు అటు అధర్మానుష్ఠానము కాదు యూ హూ ఫాలో ఎడిల్ పార్ట్ అంటే ఈ హక్ బ్యాలెన్స్ బిట్వీన్ ది టూ ఆ హింస అంటే ఇలాగేదో ఆయన గవర్చిస్తాడు భవిష్యత్ కాలంలో ఎవేవో చెప్తాడు ఆయన కాబట్టి ది వెరీ ఫస్ట్ హీస్ ది వెరీ ఫస్ట్ ఇంపాక్ట్ ఏమిటంటే ఈ ప్రాణులు ఏవైతే నశిస్తున్నాయో అవన్నీ కూడా తన స్వరూపంలో భాగమే అనేట్టుగా ఫీల్ అవుతాడు ఆయన హీ ఇట్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ హింస ఇంకా ఆ తర్వాత హీ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఎన్ మోర్ He never attended any similar programs, never attended. His ritualistic programs, he only attended Kaleidaya. For the first time, he moved away from socially accepted events, but he don't remember. And the impact was not there. Atravati Kalaam loo, mandi mirandaru, charivyavitaaru, musalivandu chodrami be adhiya, ayana saanyasana chishmantara, ahimsa siddhantani, bhagaya jettida pravajya shakata, this is how you fail the sense of oneness when i say i am in the self existence the entire universe is into the adhi darike sarvaatma bhavamu anite ye sarvaatma bhavaniki pre condition e to chalana <laughs> atmayagamu ante ahankara mamakata mulanu త్యాగము చేయుట అనే ఆత్మయాగము ఇక త్రీ కండిషన్ ఈ ఆత్మయాగము చేసిన వాళ్ళు అటువంటి సర్వాత్మ భావాన్ని ఆవిష్కరించుకుని ఇప్పుడు ఇక్కడ జీవముక్తుల్లో ఉండిపోతారు అని మను మహారాజుని చెప్పాడు అక్కడ సర్వాత్మ అంటే సకల జగత్తును పనయందు కలిగి ఉన్న ఆత్మ అని అర్థం ఈ సర్వాత్మ అటు కాబట్టి సకల జగత్తునికి అధిష్టానము పరమాత్మ అని చెప్తున్నాడే తప్పైనా సకల జగత్తునికి అధిష్టానము ప్రధానమనే జడ వస్తువు అని చెప్పటలేదు కాబట్టి మీ కపిలుడు చెప్పిన దానికి మనువు చెప్పిన దానికి తేడా వచ్చింది కపిలుడు చెప్పినది స్వీకరిస్తే మనువు చెప్పినటువంటి దానికి భంగం కలుగుతుంది మనువుని స్వీకరిస్తే కపిలుడు చెప్పిన దానికి భంగం కలుగుతుంది కాబట్టి కపులుడు చెప్పింది స్వీకరించాలి మనం చెప్పింది స్వీకరించాలి మనం కాంప్రమైజ్ ఫార్ములా పెట్టుకోవాలనే మాట పోస్టా గారు ఇది తెలిసింది కదండి సర్వభూతేశు చాత్మానం అంటే వాట్ ఆర్యామ్ ఇస్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ డేర్ ఇన్ ఆల్ ఆఫ్ యూ యు ఆర్ ఆల్ ఇన్క్లూడెడ్ ఇన్ మై బీయింగ్ అది అది సర్వాత్మ భావము మీరు ఎవరైనా కష్టపడుతున్నారనుకోండి అయ్యో మనవాళ్లే వాళ్ళు పై వాళ్ళేనే కాదు ఎవరైనా సుఖపడుతున్నారనుకోండి ఎంత బాగుందో వాళ్ళు మనవాళ్ళే సుఖపడుతున్నారు అందరూ మనవాళ్ళే పైవాళ్ళే వాళ్ళు లే అనేటువంటి భావన ఆ సర్వాత్మ భావము అదే మోక్షము దాన్ని చెప్పాడు ఇది సర్వాత్మత్వదర్శనం ప్రశంసత కాపిలం మతం నిందే కాబట్టి విధముగా సర్వాత్మత్వ దర్శనమును ప్రశంసించే మనుమహారాజు కపిలుడు చెప్పిన ప్రధాన జగత్కారణ వదాన్ని తిరస్కరించేస్తున్నాడు అని మనకి తెలుస్తూనే ఉన్నది కపిలో హీ నర్వాత్మత్వదర్శనం అనుమన్యతే ఆత్మభేదాభ్యుపగమా కపిలుడు సర్వాత్మ దర్శనాన్ని ఒప్పుకూడదు మీరు ఎవరి దగ్గరికైనా ఈ ద్వైతుల దగ్గరికి వెళ్ళి అందరూ ఒకే ఆత్మ అని చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు వాళ్ళు ఎన్ని పూర్వపక్షాలు చెప్తారో పూర్వపక్షాలు వేసేసి అబ్బాయి ఎంత గొప్ప పూర్వపక్షాలు వేసేసి ఏమని చెప్పేసి తమను తాము దే ప్రశంసించుకుంటారు ఏమిటో పూర్వపక్షాలు ఏమిటో తెలిసినా వాడు స్నానం చేసి వచ్చాడు ఇంకొకడు పశువుని చంపి అమ్మి డబ్బులు రొంటిలో పెట్టుకుని వస్తున్నాడు ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఆత్మ అంటావా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళని అడగాలి కదా గంగా నదిలో స్నానం దేహం చేసిందా ఆత్మ చేసిందా ఇలాంటి అడగద్దు అదేదో బొలబుషం పెడతారు వాళ్ళని ఇప్పుడు ఒకడు పోయాడు వాళ్ళేమో విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఇంకొకటి పోగానే వాళ్ళు యమదూతలు నరకానికి పుట్టిపోతున్నారు ఒకే ఆత్మంటారా ఇంకో పూర్వపక్షం పూర్వపక్షాలు ఇవ్వండి ద్వైతులు పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి ఈ పూర్వపక్షం వాడు సమాధానం చెప్పేదాకా కూడా ఆగరం తన భక్తులకే స్పృత భక్తులు ఏం పూర్వపక్షాలు ఇంత యూస్లెస్ పూర్వపక్షాలు ఇవే కానీ మరొకటి ఏమీ సాధన లేదు ఈ పూర్వపక్షాలు ఈ పూర్వపక్షాలు ఎలాంటి గొరవపక్షాలు అంటే మహారాజు గారి మహారాణి గారి నెక్లెస్ లో ఉండే గోల్డ్ను ఆ భేదవాడి ఉంగరానికి ఉండే గోల్డ్ ఒకటేనంటావా అని అడిగి ఉంది పూర్వపక్షాలు ఇంత యూస్ పూర్వపక్షాలు ఇవే ఈ పూర్వపక్షాలని చెప్పి ఇదిగో సిద్ధాంతం గొప్పదంటూ ఉంటాయి స్వీకరించి పక్షాలు ఇవన్నీ కూడా ఈ కపిలుడు కూడా ఆత్మభేదాన్ని అంగీకరిస్తాడే సర్వాత్మ భావాన్ని అయినందుకు అంగీకరిస్తాడు ఒకే ఆత్మనందు సర్వులు ఇంక్లూడెడ్ వీరెజంటే యాక్సెప్ట్ అనేకే మరి మను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి లేదు మహాభారతే ఇంకా మహాభారతంలో ఓ ఘట్టాన్ని ఆయన కనిపిస్తున్నారు బహుశా శాంతి పర్వమే అయి ఉంటుంది అన్న మహాభారతం అంటే రెండు దుర్దోడు కన్నుడు వీడు అవడిని ఆడిని చూసిన వేడు ఆవిడ వీడిని తీసినవి అంతా ఏనేమి చెప్పాలి ఈనా కావాలంటే స్టోరీ కావాలి స్టోరీ లేకపోతూ ఉంటాయి ఎద్ బహబు పురుష బ్రహ్మ ఉతాహోకూ ఇది విచార్యా ఇక మహాభారతంలో ఒక మహర్షి ఒక మహర్షిని ఎవడో ప్రశ్నలు ఉంటున్నారు ప్రశ్న సమాధానం కింద కదా సంవాదం బ్రహ్మం మహర్షి పురుషా అంటే ఆత్మాన ఆత్మలు అనేకమా ఒక్కటి అని ప్రశ్నిస్తున్నారు బహవహు పురుషా అహో ఏక ఏ ఒకటే ఆత్మంతరా అయితే అనేకమైన ఆత్మ పురుషా ఆత్మ అని ప్రశ్నిస్తే దానికి అప్పుడు దానికి సమాధానం చెప్తాడు బహవ్ పురుషారాజం సాంఖ్యయోగ విచారి ఇది పరపక్షముపన్యస్య ముందు దానికి సమాధానంగా పూర్వపక్షం ఇతరులు జన్మంలో లోకంలో ఉండే పక్షాలు ఏమోకుండా ఉంటాయి వాటిని ఆయన ఉటగిపించాడు ఆ మహర్షి సమాధానం చెప్తాడు ఎలానే రాజు ఎవడో రాజు అడిగాడు ధర్మరాజు గారు అడిగి ప్పగా లోకంలో ఈ సాంఖ్యులను ఉన్నారా వాళ్ళు కూడా థెంకర్స్ విషయాన్ని థింకర్స్ వాళ్ళు యోగ ఈ సాంఖ్యులకు సోకలా ఉంటారు వాళ్ళు కూడా యోగ అంటే సిద్ధాంతం అంతా ఉంటుంది సాంఖ్యులు ఈశ్వరుడు అనే ఒక ఆత్మని పెట్టలేదు వాళ్ళు ఈశ్వరుడు అని ఇంకో ఆత్మని పెట్టుకుంటారు ఇప్పుడు లక్షలు లక్షలు కోట్లు కోట్లు బిలియన్స్ బిలియన్స్ ఆత్మలు ఉన్నాయని అందరూ అవన్నీ సపరేట్గానే ఒప్పుకుంటారు వాళ్ళు నీ ఆత్మలు ఉన్నప్పుడు ఇంకో ఆత్మ ఉంటే నీ సొమ్మేం పోయా ఇంకో ఆత్మ ఉన్నారు అది కూడా వీటితో పాటు ఉండాలి వీటితో పాటు కాదు కొంచెం స్పెషల్గా ఉంది పురుష విశేష ఈశ్వర అన్నారు వాళ్ళు యోగ యోగా పేరు పతంజలిలో సూత్రం పెట్టాడు అందరూ పురుషులే ఈయన పురుష విశేష ఠం పురుషుడు ఆయనకి మళ్ళీ కిరీటం అనేవి పెట్టలేదు యోగంలో మళ్ళీ కిరీటాలు పేదీళ్ళు ఇవే ఉండవు నిరాకారమే సాకారం కాదు సగుణం కాబట్టి పురుష విషే ఈ పతంజలి మహర్షి ఒక రూపాన్ని చెప్పలేదు పురుష విషయం రూపాన్ని ఎలా ఇస్తారండి రూపం అనేది ఎక్కడైనా ఒక రూపం ఉందనుకోండి ఎప్పుడేమవుతుంది ఒక డాక్టర్ని పెట్టుకోవాలి ఎక్కడ ఉండాలి ఇంద్రని అజీర్తి ఇలా బాగుంటాయి ఇంద్రుడికి రోగం వచ్చింది ఈ వీళ్ళు ఇచ్చిన సోమరసం అంతా పాలన చేసి చేసి రోగం వచ్చి రోగం వస్తే అశ్విని దేవతలకి తక్కువ కవులు పెట్టాయి యే నేను ఇక్కడ ఉంటూ బాగలేకుండా బడుంటే మీరేం చేస్తున్నారా భోగాలు అనుభవిస్తున్నారా అండంగా కవులు పెట్టాడు భోగాలు భోగాలు అనుభవించే వైద్యం చేయడానికి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు దీని యొక్క రోగాన్ని పరిశీలించారు పరిశీలించి బదరి అనే పండు కనుక ఆ పండుతో ఒక రసాయనాన్ని తయారు చేసి ఇచ్చినట్లయితే ఆయన రోగం తగ్గుతుంది అని వాళ్ళు నిర్ధారించారు మరి వాళ్ళు ఫిజీషియన్స్ కదా ఇద్దరు కలిసి అప్పుడు బదరి పాళ్ళాన్ని పొందింటిని పోగేసి బదరి అంటే రేగు ఇవి ఉంటాయి అది వాటిని పోగేసి మరి బదరిలో రేగులో కూడా అనేక రకాలు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు రేగు పళ్ళు ఉన్నాయి బిల్లుపుల్లి ఉన్నాయి ఏదో ఏదో సంపాదించారు వాళ్ళు వెరైటీ ఉంటుంది సంపాదించి దాంతో ఒక రసాయనాన్ని తయారు చేసి ఇంద్రుడి చేత తినిపించారు ఆయనకు రోగం తగ్గి వాళ్ళని ప్రశంసించారు ఇలా ఉంటుంది రూపం ఉంటే రోగాలు బండ్లు తప్పవు కాబట్టి విష్ణువు ఒక వైద్యుల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి రూపాన్ని ఆయన యోగ యోగి యోగలో స్వేకరించలేదు సాంఖ్యులు వాళ్ళు కూడా నామరూపాలకు అతీతమైనటువంటి తత్వాలనే స్వీకరించారు కాబట్టి ఈ యోగా విచారం చేసే వాళ్ళు ఉన్నారు సాంఖ్య విచారణ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆత్మ యొక్క అనేకత్వాన్ని ఏదో కొద్దిపాటి భేదాలతో స్వీకరించిన అనుసమా అని వాళ్ళ పక్షాన్ని ఉపన్యసించి తద్విదాసేనా ఆ పక్షాన్ని తిరస్కరిస్తూ ద్దాస ఉంటే ఆ పక్షాలని అన్నిటిని తిరస్కరిస్తూ ఇలా చెప్తున్నాడు మహర్షి ఏమని బహూనా పురుషాణం హి తథైకాయో నిరుచ్యతే తథాం పురుషం విశ్వం ఆఖ్యాస్యాగుణాధికూడదు బహూనా పురుషాణం అంటే ఇంతమంది పురుషాకారములు శినపాణ్యాది చేతులు కాళ్ళు తలా మొదలైన ఆకారము కలిగిన ఇన్ని ఆకారములు ఉన్నా ఈ ఆకారములు ఇనున్నా ఏకాయ యోని రుచితే ఈ ఆకారములన్నిటికీ మూలతత్వము ఒక్కటే సుమా అది ఒక్కటే ఆ పురుషుణ్ణి అంటే ఆత్మ ఏ ఆత్మ నుండి ఈ సకల ప్రాణులు ఉద్భవించినవో ఆ పురుషుణ్ణి నేను బోధిస్తాను అని మొదలుపెట్టి పిత్యుపక్రమ్య అని ఆ విధంగా మొదలుపెట్టాడు ఆ వాక్యం దగ్గర కూడా మీకు ఏదో ఈ ఆత్మలన్నీ ఒకే పరమాత్మ నుంచి పుట్టేయి అని చెప్తున్నట్టుంది తప్ప మీకు సుస్పష్టంగా ఇంకా రాలేదు అక్కడ ఉపక్రమం అలా వచ్చింది కొంచెం ముందుకు వచ్చాయని ఏమవుతున్నాడో చూడండి మమాంతరాత్మా తవచాన్యే దేహ సంస్థితా సాక్షిభూతో సౌ నగ్రాహ్య కైనచి క్వచిత్ సో హే మహారాజా నీ లోపల తవ అంత నీ లోపల ఆత్మ కలదు మమ అంత లోపల కూడా ఆత్మ కలదు ఏ చాన్యే దేహ సంస్థిత ఇక్కడ ఎన్ని దేహములైతే ఉన్నాయో ఈ దేహములన్నింటి కూడా ఆత్మ ఆత్మలు గలవు కానీ వాస్తవంలో ఈ దేహ ఆత్మలు గలవును కాదు ప్రతి ప్రాణి ఎందు ఒక ఆత్మ కలదు ఈ ఆత్మ అనేది ఒక్కటియే అది అసౌ సాక్షిభూత సందేశం ఇన్ని ప్రాణులు ఉన్నప్పటికీ ఈ ప్రాణులన్నిటి ఎందు ఒక్కటిగా ఉంటూ సాక్షిగా ఉంటుంది ఇప్పుడు దీని లాజిక్ ఎలా ఉంటుందంటే దేహములు అనేకము ఎందువల్ల అనేకముగా భాషిస్తున్నాయి కనుక ఓకే అంతఃస్కరణములు తెలుస్తోంది కదండి దేహములు అనేకంగా తెలుస్తోంది కదా అంతఃకరణములు అనేకము అనేకముగా తెలుస్తోంది ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్కలా ఉంటుంది కానీ ఏదైనా ఒక దేహంలో ఆ దేహాన్ని అంతఃస్కరణాన్ని సాక్షిగా చూసే చైతన్యం ఉంటుందో అది అనేకము అనే అనుభవం కలగడానికి అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నదా మీరు ఆలోచన తన దేహమును మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు అలా దర్శించేటువంటి ఆ సాక్షి అనేకత్వము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అనుభవానికి వచ్చే అవకాశము ఉన్నదా అవకాశము లేదు ఎప్పుడు కూడా మీకు దేహము యొక్క అనేకత్వము అంతఃకరణముల అనేకత్వము మనకి తెలుస్తూ కనబడుతూ ఉంటాయి తప్ప సాక్షి యొక్క అనేకత్వం అనేది ఎప్పుడూ ఎవరికీ అనుభవానికి రాదు ఈ మాటని వేదాంతులు చెప్పడం అంటే ఇది కొంతమంది ఫిలసాఫికల్ మిషన్ సాక్షి యొక్క అనేకత్వం అనుభవానికి రాదు అండ్ తర్వాత సాక్షి యొక్క అనేకత్వం ఎప్పుడైతే అనుభవానికి రాదో అది అనేకత్వం అంగీకారం కాదు అనుభవానికి ఏదో ఒక లెవెల్లో మీకు సాక్షి యొక్క అనేకత్వం అనుభవానికి రావడం మీకు మీ మీ సాక్షి స్వరూపుడుగా నిలిచి ఉండండి మీకు అనేకత్వం అనుభవానికి వస్తుందా రాదు ఏది అనుభవానికి రాదో అది ఉన్నట్టు కాదు ఎందుకంటే సత్తుని చిత్తు నుంచి వెలదీయడానికి లేదు మాకు అనుభవానికి రాలేదండి కానీ ఉంది అండి అని మా ఆర్గ్యుమెంట్ వేదాంతలు అనుభవానికి రాకుండా ఉండడానికి వీలు ఇదే మాట మీకు ష్రాడింజర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఆయన అంటాడు కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్లోవల్ అని అంటాడు వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కాన్షియస్నెస్ ఈస్ గ్లోవల్ లైక్ కాన్షియస్నెస్ లో దేహంలో తెలుస్తూ ఉంటాయి దేహంలో అనేకం కాన్షియస్నెస్ లో థాట్స్ మైండ్స్ తెలుస్తూ ఉంటాయి అవి అనేకం అంతే తప్ప కాన్షియస్నెస్ ఇస్ సెల్ఫ్ ఈజ్ మెనీ అనే అనుభవము అసలు ఎవరికి ఎప్పుడు కలిగే అవకాశం లేదు అనిచేతనే ఆ చైతన్యము సర్వేషాం సాక్షిభూతోంది ఇది కేవలము సాక్షి రూపంగా ఉంటుంది అది తెలియబడేది కాదు నా గ్రాహ్య కైనచిత్ క్వచితే క్వచితంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే దేశకాలములలో కైనచిట్ ఎవడి చేతనైనా ఆ సాక్షి చైతన్యము తెలియబడదు తెలియబడాలి సాక్షి చైతన్యము తెలియబడితే దాని ఎందు అనేకత్వము ఉన్నట్లయితే ఆ అనేకత్వం కూడా తెలియబడుతుంది మీకు దేహములు అనేకమని ఎలా దేహము తెలియబడుతోంది దేహము తెలియబడుతోంది కనుక దాని ఎందుండే భేదము కూడా తెలియబడుతోంది థాట్ తెలియబడుతోంది కనుక దాని ఎందుండే భేదము కూడా తెలియబడుతోంది సాక్షి చైతన్యము ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతను తెలియబడేది కాదు అటువంటిప్పుడు భేదం ఉండదు ఎందుకంటే అది తెలియబడాలి తెలియబడితేనే అది భిన్నము అనే సంగతి కూడా నిర్ధారితమవుతుంది అంటే ఇప్పుడు మనకి తెలియకుండా భిన్నంగా ఉందేమో అనే మాట అది వేదాంతంలో వచ్చే మాట కాదు మీకు తెలియాలి ఏదైనా కూడా మీకు తెలియాల్సి ఉంటుంది మీకు తెలియకుండా దాని ఇనికియే నిర్ధారితము అవ్వదు కాబట్టి ఈ విధముగా ఆ సాక్షి చైతన్యము ఒక్కటివే అని చెప్పి ఇంకా చెప్తూ విశ్వమూర్ధ విశ్వభుజ విశ్వపాదాక్షి నాసిక ఏక శరటి భూతచారీ యథాసుఖం ఆ సాక్షి చైతన్యము విశ్వమూర్ధ ఈ సృష్టిలో ఎన్ని తలలుంటే ఆ తలలన్నీ దాని తలలే అంటే ఆ తలనన్నిటినీ ఆ సాక్షి చైతన్యము సాక్షిగా దర్శిస్తూ ఉంటుంది విశ్వభుజ ఈ చేతులన్నీ కూడా ఆ సాక్షి ఆ పరమాత్మ చైతన్యమునకు చెందిన చేతులే అలాగే విశ్వ అక్షి నాసిక అన్ని కళ్ళు అన్ని ముక్కులు అన్ని కాళ్ళు కూడా ఆ పరమాత్మ చైతన్యమునకు చెందినవే అది ఏకహ సర్వమును వ్యాపించి ఉంటుంది రెండవది లేని ఒక్కటిగా నిలిచి ఉంటుంది ఏకహ చరతి భూతేశు సకల ప్రాణులందు అదే ప్రకాశిస్తూ ఉన్నది స్వైరచారి యథాసుఖం అది ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ స్వైరచారి ఇట్ ఈజ్ ఫ్రీ ఫ్రీడమ్ అండ్ ఆనందము యథాసుఖము ఫ్రీడము ఆనందము అది దాని యొక్క స్వరూపము అని ఆత్మను ఆయుధంగా వర్ణించారు ఇది సర్వాత్మతైవ నిర్ధారిత ఈ విధముగా సర్వాత్మనే శృతి మహాభారతంలో నిరూపించిన అంటే సర్వాత్మ అంటే ఆత్మ ఒక్కటియే సకల ప్రాణుల ఆత్మ అది అని సర్వాత్మనే నిర్ధారించినారు ఇక అది శృతి స్మృతి అయింది మనుస్మృతి అయినది మహాభారతం ఇతిహాసం చెప్తారు ఇప్పుడు వేదం శ్రుతిత్మకా సర్వాత్మత్వము అనే అంశంలో శ్రుతికూడ దా శ్రుతి ఎస్వాణి భూత ఆత్మైవా భూత ఏకత్వ్యత ఇది మీరు గమనించాలి తెలుసుకలిగినటువంటి సూత్రం ఇవన్నీ జీవితానుభవాలకి సంబంధించిన సూత్రాలు ఇవన్నీ మన వాళ్ళు ఏం చేశారంటే వీటినన్నింటినీ ఒక పాండిత్య రూపంగా చదివేసి కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయి తర్వాత ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ధోరణి వేరు ఉపనిషత్ పుస్తకం మూసిన వెంటనే ధోరణి మారిపోతుంది అటువంటి కాంట్రడిక్షన్ అలవాటు పడిపోతాయి అలాంటి కాంట్రడిక్షన్ ఉపనిషత్తులు అంటాడు ఈశావాసి ఉపనిషత్తు అంటాడు కఠోపనిషత్తు అంటాడు కానీ మళ్ళీ ఆ ఉపనిషత్ ప్రవచనం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి తంత్రంలో పడిపోతాడు తంత్రం తంత్రం అంటే చూడండి గోయింట్ చాలా అధ్వాన్నంగా అంటే వాళ్ళు చేసి పూజాధికంలో తప్పని నా అభిప్రాయం కాదు ఈ జజన్ జల్ విత్ ఉపనిషత్తికి వెసిక అంత భేద బుద్ధితో చేసేటువంటి ఉపాసన ఉపనిషత్ క్వెసిటంతో ఎలాగా వర్కౌట్ అవుతుందండి అది మనం చూసుకోవాలి ఇప్పుడు ఉపనిషత్తులను మీరు అధ్యయనం చేసుకో ఆ గురువు గారిని ఓ పలకీలో కూర్చోబెట్టి చోటు తిప్పి ముందు బాణాసంచా కాల్చుకుంటూ భయాలు వాయించుకుంటూ వెళ్ళారనుకోండి అది ఎలా ఉండది ఆత్మ యొక్క ఏకత్వాన్ని చెప్పినట్టుందా లేదు విల్ ది పీపుల్ డూ ఇక్కడ మీరు సందేహించద్దు డే డూ దాట్ వైద్య డూ దాట్ బికాజ్ అది కావలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి అది ఇష్టం వీళ్ళైతే వాడు పలకీలో ఊరేగాలనే కోరుకుంటున్నారు ఒక ఆయనకి ఏనుగునెక్కాలనే కోరిక ఏనుగునెక్కడం అంటే వినడానికి చెప్పడానికి బాగుండదు అలా కాకుండా గజారోహణం చేయాలని నా కోరిక ఉంది అన్నాడు అనుకోండి అను ఏదో ఏదో ఏదో గొప్ప విషయంలాగా అనిపిస్తుంది ధ్వజారోహణము అనాలి అంతేగా ఎక్కడం అనకూడదు గజారోహణము అనాలి తెలుగులోకి అనువాదం చేయకూడదు మోస్తటం అంటుంది ఎంత పెడితే అది గంభీరంగా వినపడుతుంది అది ఫోటోలు తీసి పెట్టుకోవడం ఇదిగో నేను గజారోహణం చేశాను ఇది గజ ఎందుకంటే ఓ వాక్యం ఉంది ఎక్కడ యహా గజమారోహతే సహా స్వర్గం లభతే అనేదో ఉంది ఎక్కడో మాట ఓపెసం ఇది ఎలాగంటుందో ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది అమెరికాలో చాలా ఎక్కువ ఏమిటంటే మిమ్మల్ని వాడు బైక్ లేన్లోనో లేకపోతే హెలికాప్టర్ హెలికాప్టర్ కాదు బైక్ బైక్ అంటే చిన్న ప్లేన్లో కూర్చోబెట్టి ఒక ఒక ప్రొఫెషనల్ ఉంటాడు పైలట్ ఉంటాడు మీ ముగ్గురు కలిసి అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుంది దాంట్లో వచ్చేసి ఆకాశంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఆకాశంలో ఈ ఈ ప్రొఫెషనల్ మీరు బెల్ట్లేసి కట్టేసుకుంటారు మిమ్మల్ని వాడు కట్ ఇప్పుడు తల్లు పిల్లల్ని కట్టేసుకుంటారు చూడండి పొట్టకి ఆ రకంగా వీడిని మూడు నాలుగు బెల్ట్లు ఫిక్స్డ్ బెల్ట్స్ అన్నీ ఉంటాయి సిస్టమ్స్ అన్నీ ఉంటాయి ఆ ప్రొఫెషనల్ ఈ బెల్ట్లు వేసి కట్టేసుకుంటాడు వీడు కట్టేసుకుని వాడు పేరా చేస్తాడు అక్కడి నుంచి ఇంకొకడు ఉంటాడు వాడు కెమెరా తోటి పేరా చూప్ కెమెరా మట్టుకుని పేరా చూప్ చేస్తాడు ముగ్గురు కాదు నలుగురు వీడు పైన ఈ ప్రొఫెషనల్ ఉంటాడు అడుగును ఉంటాడు వీడు ఆ ప్రొఫెషనల్ పొట్టకి కోతి ఎప్పుడైనా కోచింగ్ పొట్టకంటుంది కదా కోతి పొట్టకి ఉన్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కోతి పొట్ట సివిలర్ బట్ ఆర్ ఎగ్జాక్ట్ ఎందుకంటే కోతి పొట్టకి ఆ పిల్ల అప్వర్డ్ లుకింగ్ ఉంటుంది వీటి డౌన్వర్డ్ లుకింగ్ ఉంటాడనమాట అప్పుడు వాడు అలాగా అంతరిక్షంలో ఆ ప్రొఫెషనల్ కొంతసేపు డ్యా ఎగురుతారు యూ కెన్ బై మ్యానుపులేటింగ్ పారాచూట్ అమ్మాడు కొద్దిసేపు అలా ఎగురుతారు ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఈ లోపల వీడు హా అని వీడు నవ్వులు ఉద్వేగాలు ఉంది ఉంటే అదంతా వాడు ఫోటో తీస్తూ వీడియో తీస్తారు ఫైనల్గా చిన్న మైదానంలో దిగేస్తారు అప్పుడు బెల్ట్లు పెేసి పబ్లించేస్తారు ఆ ఫొటోలు బంచె ఫొటోస్ కూడా విడికిస్తారు అది ఒక అనుభవం దానికి థౌజండ్ డాలర్స్ ఫ్రీ పెన్సిల్ ఏరియాలో అయితే థౌజండ్ డాలర్స్ ఫ్రీ నేను పెన్సిల్వేనియా నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఎదురకుండా పెద్ద బిల్ బోర్డు కనపడుతూ ఉంటుంది డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఎలిమెంట్స్ అంటే ఏదో ఉంటుంది అక్కడ ఈ బొమ్మ ఉంటుంది వీడిని కట్ చేసుకుని ఓడిపెట్టి దానికి వెళ్ళి వచ్చిన ఆయన్ని కూడా ఒక ఆయన్ని జరుగుతుంది అది అలా ఉంటుంది అమెరికాలో అలా ఉంటుంది ఇక్కడ ఏంటి గజారోహణం అంటే స్వర్గం కావాలి వీడికి ఎంతసేపటికి కావాలి పుణ్యము స్వర్గం కాబట్టి గజారోహణం చేస్తాను అయితే విమానం ఎక్కుతాను ఏదో విమానం అంటే ఆవి అది ఇది టెంపుల్కో విమానం అని ఒకటి ఉంటుంది ఏదో అక్కడికి ఎక్కితే ఆ శిఖరం కనపడుతుంది ఏదో ఉంటుంది ఎవరు ఎవరికి ఇచ్చి ఇలాంటి విభవం ఉంటాయి సో ఈ రకంగా మీకు ఒక అనుభవం ఒక స్పెషల్ అనుభవంతో మోక్ష మనం స్వర్గానికి వెళ్ళాలి అని ఇలా ఆలోచిస్తారు భేద బుద్ధితోటి ఆలోచిస్తారే తప్ప సో వాట్ ఐ మీన్ చూసే ఈ ఉపనిషద్ విజ్ఞానానికి ఇటువంటివి దే డోంట్ జల్ అలాగే గజారోహణం చేసి ఉత్సాహం గలవాడు ఒకడైతే పళ్ళకి ఇంకొకటి ఉత్సాహం మొన్న కోర్టులో కేసు పడింది శ్రీరంగ శ్రీరంగంలో ఆ కేసు ఏమైందో తెలియదు నాకు తర్వాత ఏదో అయ్యి శ్రీరంగంలో ఈ పాశురాలని పఠిస్తారు పాశురాలు ఉన్నాయి కదండి తిరుప్పావై తిరుప్పావైని పటి తిరుపని ఎవడైనా పఠించచ్చు దీనికోసం చాలు అలాగే దాన్ని ఒక ప్రబంధంగా పద్ధతిలో పఠించేది ఏదో ఉండి అది పఠిస్తారు వాళ్ళు ఆ పఠించి వాళ్ళు పండితులు ఎవరో నలుగుర ఐదుగురూ ఉంటారు వాళ్ళని పల్లకిలో మోసుకెళ్తారు శ్రీరంగ టెంపుల్లో దాని పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి మద్రాసు హైకోర్టులో పడింది వాళ్ళకి ఎక్కడ ఏంటండి వాళ్ళు మొయ్య ఏంటి వీళ్ళు ఎక్కడ ఏంటి అని పిల్లు పడింది పడితే వాళ్ళు వింటారు మేము తిరుపతి చదువుతున్నాం కాబట్టి మోస్తున్నారు తప్ప మేము మన మమ్మల్ని చూసే మోసేయట్లేదు తిరుపావై చదవడంలో ఆ మహిమ ఉన్నది కనుక మేము తిరుపావయ్యని చదివి చాలా పవిత్రాత్మకమైపోయినా కనుక వాళ్ళు మోస్తున్నారు అనేదో వీళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ ఉంటుంది నడుస్తూ ఉంటాం నా అభిప్రాయం ఏంటంటే ఉపనిషద్ విజ్ఞానమునకు విరుద్ధమైనటువంటి వాటిని ఆచరణలో పెట్టడం చాలా తప్పదు మతం పేరుతో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇది ఇహవస్య జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ అనుభవానికి చెందిన విద్య తప్ప కేవలం ఒక రిచువల్లాగా పెట్టేసి కూర్చునేది కాదు నేను కొంత ధైర్య సరిగానేమనుకోకండి సో ఏకత్వమునును దర్శించుట దీన్ని అభ్యాసం చేయాలి అండ్ ఇప్పుడు మీరు ఇల్లు వాకిలి భార్య పుత్రులు ఉన్నారు వీరందరూ నా దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ మీ అని మీరు అనుకుంటారా లేదా వాళ్ళకి వాళ్ళు సెపరేట్ కింద ఉంటారా చెప్పండి ఇంట్లో భార్య ఇప్పుడు వింద్ ఉంది దాంట్లో సగం నీళ్లు ఉన్నాయి ఇంకో చెమ్ముడు నీళ్లు పోశారు ఇంకో చెమ్ముడు నీళ్లు పోశారు ఇంకో చెమ్ముడు నీళ్లు పోశారు ఇవన్నీ ఫోర్ డిఫరెంట్ లేయర్స్ కింద ఉంటాయా ఒక్కటిగా ఉంటాయా ఒకటిగా ఇంట్లో వాళ్ళు అడుగు ఎలా ఉంటారు అలా ఉంటారా లేదా విడివిడి విడిగా ఉంటారా ఏకత్వంలో ఉంటా అలాంటి ఏకత్వం అనుకోండి డబ్బు బాగా ఉండి ఇల్లు మంచి విశాలమైన గృహము కానీ ఆ ఏకత్వం లోపిస్తే దాన్ని ఏమంటారు దాన్ని ప్లాస్టిక్ లైఫ్ అనేది ఉంటారు ఏకత్వం ఉండాలి మేమందరం ఒక్కటే అనే ఫీలింగ్ తండ్రికి ఉంటుంది తల్లికి కూడా పిల్లలకి తక్కువ ఉంటుంది బట్ ఉండాలి పిల్లలకి ఉండే సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళని మనం స్వార్థపరులుగా తయారు చేస్తాం ఎంకరేజ్మెంట్ తెలిస్తాల్సి అని చెప్పి ఆ సెల్ఫ్ ఫిఫ్టీస్ని తల్లిదండ్రుల మీద ప్రయోగిస్తారు we trained them like that but from our side all of them are included in my existence i am because all of them are and they are in me they are all within me arna mere articulate cheyak povad that is how you feel ekatva bhavana unnanta valu meeku kutumballo sokamohamulu undu శోకమోహాలు ఉండవు వేళలో వేళకేవో గిల్లు పెంచాలు మొదలయ్యాయనుకోండి ఇంకా శోకమోహములు తప్ప ఇంకేమీ ఉంటాం శోకము మోహమే ఉంటుంది పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి యాభై ఎకరాలు వంద ఆస్తి పాస్తి పెట్టుకుని బంగారము డబ్బు ఇవి ఎంజాయ్ చేస్తూ అందరూ కలిసి సత్కరంలో ఉన్నట్టుగా ఉండేవారు ఎవడో ఒక ఆయన మేనేజ్ చేసి కూడా పెద్ద ఇంటికి పెద్ద ఆయన అధీనంలో ఉండేవారు బ్రదర్స్ అందరికి పెళ్లిళ్ళుళ్ళు అయిన తర్వాత సమస్యలు ప్రారంభం అవుతాయి పెళ్ళిళ్ళు కాకముందు అందరూ కలిసే ఉంటారు పెళ్ళిళ్ళు అయ్యాట చూడండి మీ అన్నయ్య దట్టంగా ఉన్నాడు మీరేమో బక్కపీ మీకేమో అది ఇద్దరి అన్నం సరిపడుతుంది ఆయనకి తల్లిడు అన్నం తింటాడు ఇద్దరు తల్లు ఒకే కిచెన్లో భోజనం చేసుకుంటే తేడా తెలియదు మనం ఏదైనా కాపురం పెట్టుకుంటే నెలకి మనకి రెండు కుంసాలు బియ్యం సరిపడుతుంది మీకు నాతోను లేదా మీ అన్నయ్య ఆయన భార్య వాళ్ళ పిల్లలు ముగ్గురు మనకి తెల్లలు కూడా లేదు వాళ్ళ వీళ్ళందరికీ రెండు బస్తాలు బియ్యం కానీ సరిపడదు ఎక్కలే అందరూ సమానమే అని వీళ్ళు అనుకుంటారు అది వైపు వస్తుంది ఆ పాయింట్ ఏకత్వం ఎప్పుడైతే బట్టడిపోయిందో అప్పుడు మీకు శోఫ మోహాలు ఇప్పుడు భారతదేశంలో సొసైటీ ఇంత కన్ఫరంటేషనల్ గా ఉంటుంది మీకు అసలు ఐడియా ఉందా సొసైటీ భారతదేశంలో సొసైటీ హైలీ కన్సంటేషనల్ సొసైటీ అంటే మొక్కలు మొక్కల కింద విడిపోయి ఒకరితో ఒకళ్ళు నిరంతరం కలహించుకునే సొసైటీ భారత సొసైటీ ఈ సంగతి మీకు ఇక్కడ ఉంటే తెలియదు కొంచెం దేశాన్ని తిరిగితే తెలుస్తుంది నేను తిరిగాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంతదాకా డివైడెడ్గా ఉండదు సొసైటీ దీస్ హైలీ డివైడెడ్ సొసైటీ పాపం నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ ఒక్క త్రాటి మీదకి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆయనకే ఆయన కాల నిప్పులు పెట్టి మన మన రకాలు వెళ్ళి ఆయన మంచి పని కూడా చేయివ్వడం మంచి కూడా చేయివ్వడం అవసరమైతే దేశాన్ని పాకిస్తాన్కి అమ్మేయడానికైనా సిద్ధమే కానీ మోడీ గారికి మాత్రం మోడీ గారికి ఆయన అనుకున్న పని ముందుకు వెళ్ళకూడదు ఆయన తన కోసమేమనుకోలేదని అందరి కోసం ఆయన కూడా వెళ్ళకూడదు అంటారు దేశం పాకిస్తాన్ కొట్టేస్తుంది ఒకటే వీళ్ళు జయచంద్రుడు వీళ్ళందరూ దే ఆర్ గ్రేటర్ సో అలా కన్సంట్రేషనల్గా ఉంటారు ఇంత కన్సంట్రేషను ఎందుకుందంటారు ఎందుకుందంటే పాన్ ఇండియన్నెస్ మనందరం ఒక్కటిఆర్ ఆల్ ఇండియన్ విఆర్ ఆల్ వన్ అనే ఫీలింగ్ ఉండదు ఆ ఫీలింగ్ చాలా అభివృద్ధిగా కనపడుతుంది సరే మీరు అమెరికా వెళ్ళారనుకోండి ట్యాన్ అమెరికన్ నెహ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అమెరికాలో మీకు వీడు మిడిల్ ఈస్ట్ వాడు వీడేమో న్యూయార్క్ వాడు వాడు క్యాలిఫోర్నియా వాడు ఇ భయాలు ఉండవు మీకు ఆశ్చర్యం కలగదు ఇప్పుడు క్యాలిఫోర్నియా నుంచి ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి వెస్ట్ కోస్ట్ వాడు కొట్టుకుపోయాడు రా ప్రెసిడెంట్ పోస్టు అనే మాట ఎక్కడా వినపడదు వేగన్ వస్ట్ ప్రెసిడెంట్లు అయితే అలాగే ఓకల్ హోమా నుంచి ప్రెసిడెంట్గా వచ్చాడు ఇక్కడ వెళ్తారు అదే ఈ ఓకల్ హోమా బ్యాక్వర్డ్ స్టేట్ వాళ్ళు కొట్టుకుపోయే రేపు ప్రెసిడెంట్ అలా ఉండదు ఇండియాలో అయితే అదే గుజరాత్ కొట్టేశాడు ఉత్తరప్రదేశ్ వాడికి రావాల్సింది గుజరాత్ వాడికి ఇదే ధోరణి ఎప్పుడు ఇక్కడ ఈ కులానికి ఎన్ని సీట్లు ఆ కులానికి ఎన్ని సీట్లు ఇలాగే లెక్కేసుకుంటారు most heterogeneous, మోస్ట్ కన్సర్షనల్ హెట్రోజీనియస్ డివైడెడ్ సొసైటీ వేరే అక్కడ ఆ సొసైటీలో ఇంత డివిజన్ ఉండదు అనిచేతనే డబ్బు మాట అలా చేస్తే శోకమోహముల యొక్క లెవెల్ కూడా మీకు తక్కువ ఉంటుంది divisions డెవలప్ ఎప్పుడైతే డివిజన్స్ తక్కువ ఉంటారో సొసైటీ తక్కువ తక్కువ divisions అయిపోతుంది మన we never develop. We remain where we are. ఏకత్వం అనే అనుభవము సోషల్ లెవెల్లో రావాలి దాన్ని మొత్తం బ్రహ్మాండం లెవెల్లో తీసుకొస్తే వాడు జ్ఞానీ అనుభవము నేను మీకు ప్రాక్టికల్ అని చెప్పడం కోసం ఈ దృష్టాంతాలు చెప్పాను ఏకత్వం అనేది ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ ఫిలసాఫికల్ ఆర్న్సైన్ ఫిలాసఫీ అని అనుకోవద్దు వెరీ ప్రాక్టికల్ కాబట్టి ఎప్పుడైతే సకల ప్రాణులు కూడా ఆత్మైవాహు విజానత వాడికి ఆత్మస్వరూపం తెలుసు జ్ఞాని ఆయన ఆయన దృష్టిలో అందరూ ఆత్మస్వరూపుడే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి శోకమోహములు ఉండవు అని చెప్పారు ఇచ్చేమం విధా కాబట్టి ఈ విధంగా చెప్పారు కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది అతశ్చ సిద్ధం ఈ విధంగా ఇది సిద్ధించింది ఏమిటది ఆత్మభేద కల్పనయాపి కపిలస్థ త్రం విరుద్ధం ఈ కపి యొక్క శాస్త్రము ఆత్మలో భేదాన్ని కల్పిస్తోంది కనుక ఇది వేద విరుద్ధం వేదానుసారి మనువచన విరుద్ధ భేదంను అనుసరిస్తూ మనోహారాజ ఏకత్వాన్ని చెప్పాడో దానికి కూడా ఈ కథలని యొక్క భేద బుద్ధి విరుద్ధముగా ఉన్నది ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఇప్పుడున్న ద్వైతవాదాలకు అప్లై చేయలేదండి ఈ సెంటెన్స్ జస్ట్ టేక్ దిస్ సెంటెన్స్ అండ్ అప్లై టూ ఇది ద్వైత సిస్టమ్స్ తర్వాత బేట్ ఇన్ ద సొసైటీ వాళ్ళ ఆత్మభేదాన్ని స్వీకరిస్తారా స్వీకరించారా వాళ్ళు తక్కువ వాడు వీడు ఎక్కువ వాడు అని స్వీకరిస్తారో స్వీకరించారు వీళ్ళకి ఏ స్త్రీలు దేవాలయంలోకి అంగీకరించడానికి ఎంత టైం పట్టింది నేను ఏమైనా గమనించే రాసి వస్తే కానీ అంత పని వాళ్ళ లేడీస్ అందరూ కలిపి వాళ్ళు కూడా బాగా తెలివి వాళ్ళ సొసైటీని పెట్టుకుని గ్రూప్స్ పెట్టి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ వాళ్ళని తలుపుకుని గవర్నమెంట్ వాళ్ళ ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద కిందిగా ఉన్నప్పటికీ వీళ్ళు ముందుకు తోచుకుపోయి కానీ వీళ్ళతో పాలని ఇక్కడ శుద్ధి చేశారు సరే కానీ తలుపు తీసేయండి హైకోర్టు అవసరం వర్క్ చేశారు మీకు ఇది మీరు మీరు రిసెర్చ్ చేసి పట్టుకోండి మీకు తెలుస్తుందో వీళ్ళు ఈ లేడీస్ అందరూ వచ్చేసి దర్శనాలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కదా అక్కడే కూర్చోవచ్చు కదా ఆ తర్వాత ఈ పురోహితులు అందరూ కలిసి సంప్రోక్షణం చేస్తూ ఉంటారు దేవుడు అపవిత్రమైపోయాడు కాబట్టి ఆ దేవుడికి శుద్ది చేయడం కోసం సంప్రోక్షణం చేసుకుంటారు నేను చూశాను అలా దేవాలయంలోకి అస్పృశ్యుల్ని అలౌ చేయకూడదు సిస్టం ఉంటే ఆ వాళ్ళని అందరినీ అలౌ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సంప్రోక్షణం చేసుకుంటారు ఓపెన్గానే చేసుకుంటారు సంప్రోషణం అంత మళ్ళీ గుర్తుటప్పుడు కాకుండా ఏ ఒక్కర్లా ఏముంది ఏదో అభిషేకాలోకి చేస్తారు సంప్రోక్షణం అని మళ్ళీ అదే తీసేసి తిందండి సంప్రోక్షణం అంటే సంకల్పం చేస్తాడు మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు కలశ పూజ చేస్తాడు రుద్రాభిషేకం చేస్తే ఏం చేస్తాడు ఎందుకంటే వాటాలు శ్రీవీడు వీళ్ళకి చేతనైనవి ఏమున్నాయి నైవేద్యం పెడతాను హారతిస్తాడు వాటాలు శ్రీవీడు సంప్రోక్షణం అన్నా పూజ అన్నా అదే ఉత్సవం అన్నదే బ్రహ్మోత్సవం అన్న ఓ సూపర్ ఫిషియల్ చేంజెస్ ఉంటాయి చెప్ప ఏం చేస్తారు చెప్పోత్సవం ఏ విగ్రహాలు తీస్తుంది వాటి చుట్టూ మారేసే హారతింది ఆ చెప్పలు ఇలా తిప్పుతారు సార్ సమ్ అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి బేసిక్స్ అవే ఉంటాయి కదా కాబట్టి ది హ్యావ్ డన్ దాట్ దే దూ దాట్ ఈ పాటికి చేసేసుకుంటారు ఆ దేవాలయాల్లో సో ఈ ఒక్క వాక్యం మీరు తీసి అప్లై చేయండి అతస్థ సిద్ధం ఆత్మభేద కల్పనయాతి కపిలస్థ తంత్రం వేద విరుద్ధం ఆత్మలలో భేదాన్ని చెప్పినందువల్ల వేద విరోధం వచ్చేసింది వేదాన్ని అనుసరించే మనువు యొక్క వచనానికి కూడా విరోధం వచ్చినది న కేవలం స్వతంత్ర ప్రకృతి కల్పనేపీ అంటే స్వతంత్రమైన మాయాశక్తి అంటే పరమేశ్వరుడు లేడు ఈ ప్రకృతి మాత్రమే కలదు అది స్వతంత్రము అని కల్పించటం బాగా వేద విరుద్ధమైన మతాన్ని ప్రతిపాదించుట మాత్రమే గాక ఆత్మభేద కల్పన చేత కూడా వీళ్ళు వేద విరుద్ధమైన మతాన్ని వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు కనుక వీళ్ళని తిరస్కరించవలసినదే తప్ప వాడు స్మృతికారులేండి వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉన్నాయండి అవన్నీ సంస్కృతంలో ఉంటారండి వాళ్ళు సంప్రదాయబద్ధంగా కంఠస్థం చేసి పెట్టుకున్నారండి వాళ్ళు వేషాలు గట్టిగా వేసుకున్నారండి కాబట్టి దాన్ని కూడా మనం అకామిడేట్ చేసుకోవాలి అనేటువంటి ఈ దృష్టి ఇది తప్పు సత్యాన్వేషణకి ఉపకరించే దృష్టి కాదు రోజులు